వైష్ధర మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారినికి వందనములు తండి జీవం గల దేవానికి వందనాలు ప్రభ దేవాసూ ప్రభ మరి దినంతరాత్రి అంత కూడా మరి మీరు మా దాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయేశువ ప్రభ మరి ప్రతి దినం కూడా ప్రభాని నుస్తుతించటకు ఆరాధించటకు ప్రభా ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభానికి లెక్కలేని వందనాల ప్రభ దేవాసూ ప్రభ ఎంతో మంది ప్రభా ధన్యత పోగొట్టుకుంటున్నారు తండ్రి కనీస ఏ ఆత్మ కూడా నశించిపోదు మరి ప్రతి ఆత్మ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా మరి నీ సన్నిధికి ప్రభా ప్రతి బిడ్డ కాలమించుకొని లక్కారండి ప్రభా దేవాయచు ప్రభా మరి లోక పండ్లలో ప్రభావ వాళ్ళు ఎంతో మందికి ప్రభా అలసిపోతున్నారు మరి వారిని తిరిగి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సన్నిధికి లక్కరమని ప్రార్థిస్తుందండి దేవున్ని వ్యవసాయం చేసే ముందుకు నడిపించండి దేవాయచు ప్రభా అదే రీతిగా ప్రభా మరి మేము కూడుకొని కూడా ప్రభా ఇక్కడ ప్రార్థిస్తున్నామంటే ప్రభా ఎక్కడైతే ఇద్దరు కూడి ఉన్నారో ప్రభా మీరు ఉంటారని చదివించిన దేవుడు ప్రభా ఏసరి మీరు మా మధ్యలో ఉన్నారని ప్రభా మేము విశ్వస్తున్నాం మేము నమ్ముచిన ప్రభా న యొక్క అగ్నిశంభం మా మధ్యలో దించని ప్రభా ఏసా నీకే స్థూతం నీకే ఉన్నదండి దేవచ్చు ప్రభా దీని ఏదైనా మేము చేసిన ప్రతి ఒక్క మా ప్రతి పాపాన్ని శాపములు కూడా ప్రభా మా ఇంకా ఏవైనా మేము చేస్తుంటే ప్రభా మమ్మల్ని క్షమించని ప్రభా మా నిర్లక్ష్యం జీవితం నుంచి కూడా మేము తక్కువగా జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించని ప్రభావ ఏసయా మేము ఆత్మీయంగా ప్రభా మంచితనంగా మేము జీవించాలని యొక్క మంచితనాన్ని మేము పట్టుకోవాలి ప్రభా మాకు సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థించండి దేవాయేచు ప్రభ ప్రతి బిడ్డతో మీరు దర్శించని మాట్లాడండి ప్రభ ఈ లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ప్రభ అయినా కానీ ప్రభా ఈ యొక్క నుంచి కూడా ప్రభా మీరు ప్రభా మా అందరిని ఏర్పరచుకున్నారు ప్రభా యొక్క పరిశుద్ధత ప్రభావ మా అందరిని ముద్రించుకున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందండి దేవాయచు ప్రభా ప్రతి వాళ్ళకుడు ప్రభా నూతన బలము శక్తి చేత ప్రభావం పొందుకోవాలా రావాలని నేను స్థుతించాలా ఆరాధించాలి ప్రభా మరి ప్రతి బిడ్డతో దర్శించి మాట్లాడండి ప్రభా దేవాయస్రభ మరి పనులకు వెళ్లి తిరిగి వస్తున్నాక వారికి మీరు తోడని నడిపించండి ప్రతి కుటుంబం శాంతి సమయం ఐక్యత ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశ్రం చేత నింపండి ప్రతి వారికి వారికి ఏ యొక్క అవసరతలు ఉన్నాయో ప్రభా ఆ అవసరతలు వాళ్ళని తీర్చని ప్రభా వాళ్ళ రుదేల ప్రతి బిడ్డతో కూడా ప్రభా మీరు దర్శించండి మాట్లాడండి ప్రభా దేవాస ప్రభా మీరే మాకు తోడని నడిపిస్తారని ప్రభా మేము విశ్వేశ్వరం మేము నమ్మించడం ప్రభా మరి పాటల ద్వారా మహిమ పొందండి వాకు మీరు మాతో మాట్లాడండి ప్రభా దేవ ఈ చుప్రమాద్యంతా మీరే మాకు తోడే నడిపిస్తారని ఈచు కృష్ణ నామంలో ప్రార్థిస్తుందండి అవు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హలే లుయా తపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే తపురం ేరా తాపత్రయసుదేవరా కనికరించవా దారిచూపవాదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమేనా పురం ేరానాపత్రల్పకాళోకజీవితం నా భవ్య జీవితం మహోజ్వలం స్వల్పకాల మేకజీవితం నా భవ్య జీవితం మహోజ్వలం మజిలి చూసే మధురా క్షణం మజిలి బలం నీ మహిమ చూసే మధురా క్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయవా పరలోకమే నాంతపురం చేరాలనే తాపత్రయం పాపము నిధరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు పాపము నిధరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వుక చే ఎదురించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేకే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా మోకాళ్ళ జీవితం కన్నిటి అనుభవం నాకు నేర్పవా పరలోకమేనాపురం చేతత్రయ పరలోకమేనాపురం చేరాలనే తాత్రయం అలేలు ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ సిస్టర్ వాక్యం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవ ఏసయ్యా నీకు ఈ యొక్క సమయం మాకు నీకు వంద నాలుగు ప్రోవాసు ప్రోవా నీకు వంద ఈ ఒక్క వాక్యాన్ని చదువుతుండగా ప్రవ్వా మాతో మాట్లాడండి దర్శించండి ప్రవ్వా నీ యొక్క మర్మాలను తెలియజేయకు వందనాలయ్యా ప్రతి ఒక్క హృదయంలో నా వాక్యం నాటబడాల ప్రవ్వ మీరు సహాయం దాయిచ్చేయండి అయ్యా నీ మర్మాలు తెలియజేయండి ప్రోవా అనేకులకు మాదిరిగా ఉండక మాకు సహాయం దాయిచ్చేయండి అయ్యా నీ యొక్క జ్ఞానం తెలివిని మాకు దాయిచ్చేయండి అయ్యా గొప్ప మెల్లతోటి ముందుకు నడిపించండి ప్రవ్వా ప్రతి నీ నామానికి మహిమ తెచ్చేటట్టుగా మాకు సహాయం చేస్తావని ఏసునామంలాడి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ మత్త సువార్త ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం మత్త సువార్త ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఆయన కపెర్ణ హోమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచుచు ఇంటిలో పని ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను యేసుప్రభు కపర్ణ హోమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి శతాధిపతి ఎవరు ఒక అన్యుడు ఆయన వద్దకు వచ్చి ఎవరి దగ్గరకు వచ్చిండు యేసుప్రభు వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచుచున్నాడు ఆయన ఏ రోగంతో బాధపడుచున్నాడు అతని దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడట మరి శతాధిపతి అతని దాసుని కోసం అంటే శతాధిపతికి ఎంత ప్రేమ ఉంటే అతని దాసుని మీద దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు ఎందుకంటే ఆ పక్షవాయు అతను వెళ్ళలేడు కదా దేవుని దగ్గరికి ఆ శతాధిపతి అయిన ఒక అన్యుడు దేవుని గురించి తెలుసుకొని దేవుని దగ్గరికి ఏమని అడుగుతున్నాను వేడుకుంటాడు ఏమని నా దాసుని స్వస్థపరచుమని ఏసు నేను వచ్చి అని అతనితో చెప్పగా హలేలుయ దేవుడు ఏం చెప్తాడు నేను ఇప్పుడే వస్తున్నాను కాదు నేను వచ్చి అతన్ని స్వస్థపరిచతనని ఆ శతాధిపతితో చెప్పిండు ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటోకు నేను పాత్రుడు కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఆమెన్ హలెయ ఇక శతాధిపతి ఏమంటున్నాడు ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటోకు అసలు పాత్రుడనే కాదు నాకు అర్హతనే లేదు ఎందుకు లేదు అతను రక్షింపబడలేదు అతను ఒక అన్యుడు కదా అతడు అర్హత కాదు కానీ ఈ రోజుల్లో మనం రక్షణ పొందినా కానీ మన కాదా అని అది మనం ఆలోచించుకోవాలి మనం గ్రహించుకోవాలి దేవుడు ఎప్పుడైనా మన ఇంటిలోనికి మన ఇల్లు ఏంటిది మన హృదయమే అతను ఎప్పుడో వస్తాడని దేవుడు వస్తాడా అంటున్నాడు కానీ మనం ఏంటిది దేవుణ్ణి ఆహ్వానిస్తలేము అంటే మనకు అర్హత అర్హత పొందుకుంటలేము దేవుని దగ్గర ఇక్కడ మాత్రం శతాధిపతి ఏమంటున్నాడు నా ఇంటిలోనికి వచ్చ పాత్రనే కాదని చెతున్నాడు ఏమంటాను ఇంకా అతని విశ్వాసం నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అంటాను అంటే ఏమంటున్నాడు మాట మాత్రం సెలవిస్తే చాలు స్వస్థపరచబడతాడు నేను పాత్రుడను కాదు అని చెప్పుకొస్తాడు నేను కూడా అధికార లోబడిన వాడను నా చేతి సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసు ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను చేతాధిపతి ఇంకేం చేస్తున్నాను నేను కూడా ఒక అధికారం గలవాన్ని నాకిందా ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు నేను పొమ్మంటే పోతారు రమ్మంటే వస్తారని అతడు చెప్తున్నాడు అంటే ఆయన ఎంత తగ్గించుకుంటాను ఇక్కడ దేవుని దగ్గర ఎవరైనా తగ్గించుకోవాల్సిందే అంటే అతను ఎవరి కోసం వస్తున్నాడు అతని దాసుని కోసం వస్తున్నాడు అంటే అక్కడ ఏం చూపిస్తాడు ప్రేమ పని మీద ప్రేమ చూపిస్తాడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా నా పనివారు ఏ చేయమంటే అది చేస్తారు ఇప్పుడు మనం ఎవరు మనం పనివారము మన మన యజమాని ఎవరు ఏ సుప్రభువు మనం దేవుడు చెప్పిన చేస్తున్నామా ఇక్కడ అదే అక్కడ చెప్తున్నారు చెప్తున్నారు మనం కూడా దేవుడు ఏం చేస్తాడు ఆయన ఆజ్ఞలు ఏంటి ఆయన ఏంటి అన్ని తెలుసుకొని మనం కూడా దేవుని పని ఏంటిది మన పని ఏంటిది అది తెలుసుకొని మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలి ఇంకేమంటే ఇక్కడ ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి ఇజ్రాయెల్లోని ఎవరికైనానూ నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానను ఇంకేం చెప్తాడు అంటే అతని యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడతాడు అక్కడ ఇంకేమంటాడు ఇజ్రాయెల్లో ఇలాంటి విశ్వాసం ఎవరికి లేదట ఇప్పుడు మనం కూడా అంతే ఇప్పుడు దేవుడు ఆశ్చర్యపడేంత విశ్వాసం పెడుతున్నామా మనం ఒకసారి విశ్వాసం పెడతాం మళ్ళీ ఇంకేదైనా కాగానే అది విశ్వాసం కోల్పోతాం నమ్మకం కోల్పోతాం పెట్టుకోము కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఆశ్చర్యపడే అతను అంత విశ్వాసం పెట్టిండట ఇంకేమంటాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇసాబ్తో కూడాను యాకోబ్తో కూడాను పరలోక రాజ్యం మందు కూర్చుందురు కాని రాజ్య సంబంధులు వెలుపడి చీకడి లోనికి త్రోయబడదురు అక్కడ ఏడుపును పనులు కొరుకుట నుండునని మీతో చెప్పుచున్నా నేను అక్కడి ఇంకెంటి దాట ఆ దేవుని దగ్గర కూర్చున్న ఇస్సాక్ తో కూడను యాకోబ్ తో కూడను అబ్రహాంతో కూడను అని అక్కడ ఎవరు కూర్చుంటారో పరలోక రాజ్యం అందు అందరు కూర్చుండ్రు అనేకులు కూర్చుండ్రు ఎవరు విశ్వాసం పెట్టిన వాళ్లే విశ్వాసం పెట్టని వాళ్ళకేముంటది వెలుపడి చీకటిలోనికి త్రోయపడతారట అక్కడ ఏంటిది ఏడుపును పనులు కొరకుటయువు అంటే ఏముంటాయి నువ్వు విశ్వాసం పెట్టకపోతే దేవుని అంగీకరించకపోతే నువ్వు ఎక్కడుంటావు నీకు అలాంటి స్థితే కదా మనకి అక్కడ ఏముంటది ఏడుపు ఏడుపు అంటే ఏంటి అదొక బాధ దేవుడు ఒక్క నిమిషం మనం పక్క మన జీవితం ఏంటిది అక్కడ ఏమున్నది బాధ పనులు కొరకటేయు కోపం అంటే ఇక్కడ ఏం చూపిస్తాను అదొక నరకం అన్నట్టు మనకి కాని ఎందుకు నరకం దేవుని పైన విశ్వాసం పెట్టకపోతాయనని అంగీకరించకపోతే అదొక నరకమే మనం మాత్రం దేవుని పైన ఎంత విశ్వాసం పెట్టాలో ఇక్కడ తెలుస్తుంది అంటే ఒక శతాధిపతి అతని దాసు కోసం దేవుణ్ణి వేడుకుంటాడు బతిమలాడుతున్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్తుండో అంతటా ఏసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను ఆమెన్ హలెయ ఇక్కడ ఏమని చెప్తాడు ఇక్కడ శతాధిపతి ఏమని అడిగిండు మాట మాత్రం సెలవిమ్మో అని అడిగిండు దేవుడు ఏం చేసి సేమ్ అదే ప్రకారంగా విశ్వసించిన ప్రకారంగానే నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పిండు హలెయ గడియ ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను ఆమెన్ హలెయ ఇక్కడ ఏసుప్రభు అదే ఎనిమిదో అద్యంలో ఫస్ట్ ఆ కుష్ఠరోగుని దేవుడు స్వస్థపరుస్తాడు ఎట్లా ముట్టి స్వస్థపరుస్తాడు ఇక్కడ మాత్రం మాట మాత్రం సెలవిస్తే స్వస్థపరచబడిండు అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు స్వస్థత స్వస్థపరచుడు అంటే మనకి ఏ రోగాలున్నా ఏమున్నా ఎవరు స్వస్థపరుస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు ప్రతి ఒక్కటి దేవరి పైన నమ్మకం పెట్టాలా దేవుని పైన విశ్వాసం పెట్టాలి ఇక్కడ శతాధిపతి అలానే విశ్వాసం పెట్టిండు కానీ మనకు అన్ని తెలిసి కూడా మనం పెట్టము కానీ ఆయన అతను అన్యుడు అతను మాత్రం పెట్టిండు ఇంకా నెక్స్ట్ లూకాసు వార్త అధ్యాయం లూకాసువార్త ఎనిమిదో అధ్యాయం నలభై వచనం అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ళ ఈడు గల తన ఒక్కతే కుమార్తే సావసిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాల్కొనెను ఇక్కడ యాయురు అనే ఒకడు వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి యేసు దగ్గరికి వచ్చి అతని పాదాల దేవుడి పాదాల మీద పడి తన కుమార్తెకు పన్నెండేండ్ల వయసు గల కుమార్తె చావసిద్ధంగా ఉన్నది చావడానికి అంటే కొస పానాలు మీద అంటారు కదా అలా ఉన్నది కనుక నా ఇంటికి వచ్చి నా కుమార్తెను బాగు చేయని బ్రతికించమని యేసుప్రాహుని బతిమాల్కుంటున్నాడు ఆయన వెల్లుచుండగా జన ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నుందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగుముట్టెను ఇక్కడ పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము స్త్రీ ఇక్కడ పన్నెండేళ్ళ నుండి పన్నెండు సంవత్సరాలుగా కుమార్తె ఇద్దరు సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళిద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బాగా ఈమెకు పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావ రోగము గల స్త్రీ ఎవరి చేత కూడా స్వస్థత నొందలేదు అంటే ఇప్పుడు మనకి ఏంటిదంటే అన్ని దేవుడు సృష్టించిండు కానీ ఎవ్వరి చేత మనకి చేసేదేవారు అసలు ఏ సుప్రౌదు మన నమ్మకం విశ్వాసము ఎవని చేత ఆమె నొందండి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చింది దేవుడి దగ్గరికి వచ్చింది ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను హలే ఆమె ఏం చేసింది దేవుడి దగ్గరికి ఆమె వచ్చి చెంగు మాత్రం వస్త్రపు చెంగు ముడితే ఆమె స్వస్థపరచబడింది అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది ఒక్కొక్క రకంగా ఒకరి విశ్వాసం ఒకరిది ఉంటది ఆమె అంటే నేను దేవుని చెంగు ముడితే చాలు స్వస్థత నొందుట అని ఆమె విశ్వాసం ఆమె ముట్టింది అప్పుడు నన్ను ముట్టినది ఎవరు అని యేసు అడగగా అందరును మేమెరుగనప్పుడు పేతురు ఏలినవాడ జనసమూహములు కిక్కిరేసి నీ మీద పడుచున్నారనగా ఏసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వడిలిపోయినదని నాకు తెలిసినదనను తాను మరగా ఇండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలా తాను ఎందు నిమిత్తమూ ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పను ఖలెయ దేవునికి మరుగైనది ఉన్నదా ఏది లేదు ఇప్పుడు మనం తప్పు చేసినా ఏది చేసినా ఎవరు పడుతున్నా దేవుడు దేవునికి మరుగైనది ఏది దేవుడు చూసే దేవుడు వినే దేవుడు కానీ ఇక్కడ ప్రభావం ఎవరి దగ్గరుండి వెళ్ళింది ఆ స్త్రీకి యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళింది ఆమె స్వస్థపరచబడింది వెంటనే తను ఎలాగో స్వస్థపడనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను ఖెలూయ అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానం గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను హలేలుయ ఆమెకి ఇక్కడొక స్వస్థత పన్నెండేళ్ల కుమార్తె ఆమె ఒక్కటి విషయం ఆమె దగ్గరికి దేవుడు వెళ్చుండగా మధ్యలో ఈ యొక్క స్త్రీ దేవుని దగ్గర స్వస్థత నొందింది అంటే అక్కడ శ్వితాధిపతి పెట్టిన విశ్వాసంలో అక్కడ స్వస్థత నొందిండు ఇక్కడ ఈ స్త్రీ కూడా స్వస్థత నొందింది హలేలుయ ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను ఇంకేమంటున్నాడు ఇక్కడ ఇక నీ కుమార్తె అవిశ్వాసం నీ కుమార్తె చనిపోయింది అతని బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్తున్నాడు ఎవరితోటి యాయిరు అనే అతనితోటి చెప్తున్నాడు అప్పుడు ఏసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడుతుందని అతనితో చెప్పను హలేయ ఇంకా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు భయపడద్దు నమ్మకం ఎవరిపైన పెట్టాలా దేవుని పైన పెట్టాలే విశ్వాసం పెట్టాలి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యుహాను యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు హలేయ ఇక్కడ ఎవరు విశ్వాసం పెట్టలేదు అక్కడ ఉన్న వాళ్ళు విశ్వాసం పెట్టలేదు ఈ కుమార్తె దగ్గరికి ఎవరెవరు వెళ్ళిళ్ళు అక్కడ ఉన్న పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవ్వరూ ఆయన లోపలికి రానియలేదు అంటే అక్కడ విశ్వాసం పెట్టింది వీళ్ళు మాత్రమే కాబట్టి ఏసుప్రభో వాళ్ళనే తీసుకెళ్ళిండు అంటే ఈ ఇప్పుడు కూడా మనము విశ్వాసం పెట్టలేకపోతే మనం కూడా ఎక్కడో ఉండిపోతాం మనం కూడా బయటనే ఉంటాం దేవుని దగ్గరలో ఉండం మనం దేవుడు కూడా దేవుడు దూరం పెట్టేవాడు కాదు కానీ మనము విశ్వాసం పెట్టక నమ్మకం పెట్టక దేవునికి దూరంగా ఉంటాం మనం ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది ఏమంటున్నాడు పేతురు యోహోను యాకోబను వారిని చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవ్వరూ లేరు అక్కడ ఎవరిని రానియ లేరు అందరు వెళ్ళచ్చు కదా ఎందుకు వాళ్ళకు నమ్మకం లేదు విశ్వాసం లేదు అందుకే వీళ్ళను మాత్రమే దేవుడు లోపలికి తీసుకెళ్ళిండు అందరూనూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని ఆయన వారితో ఏడో వద్దు ఆమె నిద్రించు చుండనే గాని చనిపోలేదని చెప్పెను ఇంకా దేవుడు ఏం చెప్తాడు ఎవరిని ఏడో ఆమె నిద్రిస్తుంది చనిపోలేదని చెప్పిండు ఆమె చనిపోయానని వారు ఆయనను అపహసించిరి అక్కడ ఉన్న వాళ్ళు ఆమె చనిపోయింది అని దేవుణ్ణి విక్రిస్తున్నారు అంటే ఏంటిది వాళ్ళకి తెలియదు దేవుడు స్వస్థపరుస్తాడని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు నమ్మకం లేదు విశ్వాసం లేదు అందుకే అక్కడ ఉన్న వాళ్ళు దేవుణ్ణి అపహాసిస్తారు దేవుణ్ణి విశ్వాసించలేకపోతే అపహాసిస్తే వెక్కిరిస్తే దేవునికి దూరమే ఉంటాం అంటే ఇక్కడ ఏంటిది నమ్మకం విశ్వాసం పెట్టాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ జరిగిన స్వస్థతలను బట్టి నమ్మకం విశ్వాసం ఎంత రెట్టింపు ఉంటే అంత తొందర స్వస్థపరచబడతాం మనం ఇక్కడ ఏంటి వాళ్ళు అపహాసించాలంటే వాళ్ళ నమ్మకం లేదు విశ్వాసం లేదు ఇప్పుడు మనకు కూడా అంతే నమ్మకం విశ్వాసం లేకపోతే మనం కూడా దేవుణ్ణి వెకిరించినట్టే అపహసించినట్టే మనం నమ్మకం విశ్వాసం పెట్టాలి అని అనుకుంటాం తప్ప ఈ నమ్మకం విశ్వాసం పెట్టకపోతే దేవుణ్ణి అపహసించినట్టని మనం ఇప్పుడు అనుకున్నామా అక్కడ అదే జరుగుతుంది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అపహసించు మనకు తెలిసి కూడా అపహసిస్తే అది దేవునికి విరోధులే మనం ఈ లోకాన్ని ప్రేమించిన నాకు విరోధి అన్నారు మనం కూడా లోకంలో ఉన్నట్టే హలో అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను హలెలుయ ఆమె ఏంటిది ఇక్కడ స్వస్థపరచబడింది ఆమె యేసుప్రభు ఆమెను ముట్టగానే వెంటనే ఆమె లేచింది అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు విశ్వాయం నొందిని అంతటా ఆయన జరిగినది ఎవనితోని చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను హలెయ్య దేవుడు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఆశ్చర్యపడ్డరు అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని మనకు తెలుసు ఇక్కడ ఏమంటాడు ఇక్కడ నమ్మకం విశ్వాసం పెట్టిన వారికి తెలిస్తే చాలు అంటే మనం తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా వ్యర్థమే ఇక్కడ ఏమంటున్నాడు అంతటా ఆయన జరిగినది ఎవరితోటి చెప్పవద్దు అంటాడు కొన్నిటి దగ్గర చెప్పుమాని చెప్పింది దేవుడు కార్యం జరిగించి కొన్ని దగ్గర చెప్పవద్దు అంటాను ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్పిన నమ్మరు ఇప్పుడు మనం కూడా అంతే ఎవరికైనా చెప్పి చెప్పి వాళ్ళు అప్పుడు ఎవరు దేవుడే వాళ్ళను మార్పిస్తాడు దేవుడు ఇక్కడ ఎంత ఆ కుమార్ పన్నెండు ఈడు కుమార్తెను స్వస్థపరచబడింది రక్తస్రావ స్త్రీ అంటే ఆమె ఎవరి దగ్గర స్వస్థతను ఉందలేదు అంటే ఆమెకి ఎక్కడ లేదు స్వస్థత ఎవరి నామంలో ఉంది ఏసు నామంలో మాత్రమే స్వస్థత ఉన్నది అక్కడ స్వస్థపరచబడింది శతాధిపతి అతను ఒక అన్యుడు అంటే ఈ రోజులలో కూడా అంతే అన్యులు కూడా దేవుని విశ్వాసం పెడతారు అంటే తెలుస్తుంది వాళ్ళకి కానీ మనం పెట్టలేము దేవుని దగ్గర రక్షింపబడడం వల్ల మనమే చాలా మంది పడిపోతుంటారు చాలా మంది నమ్మకం పెట్టము విశ్వాసం పెట్టము ఎప్పుడైతే గట్టి నమ్మకం విశ్వాసం పెడతామో అప్పుడు మనకు దేవుడు ప్రతిదీ చేస్తాడు ముందుగా ఏమన్నాడు దేవుడు ఈ రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు ఏదైనా నీకు అనుగ్రహించబడుతుందని దేవుడు చెప్పిండు కానీ మనం ఆ రకంగా ఉంటున్నామా దేవుడు ఎంత గొప్పవాడు ఇంత స్వస్థత జరిగించిండు ఈ లోకం దేవుణ్ణి ఎరుగట్లేదు అంటే అందుకే కదా ఇక్కడ దేవుని గురించి తెలియని వాళ్ళే కదా అపహసించిల్లు ఇతడేం చేస్తాడు అని ఈ రోజుల్లో కూడా అట్లనే ఉన్నారు ఎంతో మంది మనల్ని వెక్కిరించినా ఏ చేసినా అది ఎవరికి అది వారికి దేవుడు ఉన్నాడు మనకు ఏ జరగాలంటే ఎవరు చేస్తారు మనకు దేవుడే హలో లుయా ఇంకే దేవుడు ఏమని చెప్తాడు భయపడవద్దు అంటాడు దేవుడు భయపడవద్దు దేనికి భయపడవద్దు నమ్మకం మాత్రం ఉంచుము అప్పుడు ఏంటిది స్వస్థతను విశ్వాసం మాత్రం ఉంచుము దేనికి భయపడవద్దు దేవుడు మత్స్యస్ వార్తలోనే ఉంటది ఆయన బాప్తిసం పొందిన తర్వాత వాఫ్నిసం పొందిన తర్వాత అతను శోధ శోధ శోధించబడతాడు కదా మూడో అధ్యాయంలో ఉంటది శోధించినబడిన తర్వాత దేవుడు మొదటగా ప్రకటించింది ఏంటిదంటే యేసు ప్రభు మొదటగా ప్రకటించింది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని దేవుడు చెప్పిండు మొదటగా ప్రకటించిన మాట ఇదే మాట ఉంది మత్తే సువార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్నది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పను చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిండు ఏసుప్రభు మొదటగా ప్రకటించబడ్డ మాట వాక్యం ఇదే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మొదటగా ప్రకటించిన మాట ఇదే తర్వాత నెక్స్ట్ కూడా మత్య సువార్తలోనే ఉంటది అతని శిష్యులకు కూడా ఫస్ట్ చెప్పిన మాట కూడా ఇదే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది ప్రకటించడాన్ని ఏ మాటతో ఇదే మాటతో మొదలుపెట్టి ఉన్నది ఇప్పుడు మనం కూడా అంతే ఎవరమైనా ఏమో తెలియదు కాని మనం ఎవరమైనా దేవుని విశ్వాసం పెట్టి ఇది చేస్తారు అది చేస్తారా మనం చెప్పినాం కానీ చాలా మందికి చాలా మంది తెలియదు అసలు చా అనట్లేదు కానీ మొదటిగా మాత్రం చెప్పింది మనం ప్రకటించవలసిందైతే ఈ వచనమే ఈ వడ్డీ చెప్పాలి మనం పరలోక రాజ్యం సమీపించున్నది ఎక్కడున్నది రాజ్యం ఎక్కడో అక్కడ కాదు మన దగ్గర ఎవరు కట్టుకోవాలి ఎవరికి వాళ్లే దేవుడు ఏమని చెప్పి ఎవరి సిల్వ వాళ్ళు మోసుకొని వెళ్ళాలి దేవుడు మన కోసం అంతా త్యాగం చేసిండు అసలు మన మన ధైర్యం మనది మన మన ఆరాటం ప్రతి ఎవరి దేవుని కోసమే అసలు మనకు ప్రతిదీ ఏ విషయంలో ఏ చేయాలంటే ఎవరికి మహిమ రావాలి మనం అంతా దేవునికి మహిమకరంగా ఇప్పుడు విశ్వాస స్వస్థత ఇక్కడ స్వస్థపరచబడింది అది మహిమ ఎవరికి వెళ్తే దేవునికి ఇప్పుడు మన జీవితంలో కూడా ఏది కార్యం జరిగినా స్వస్థత ఉందినా ఏది జరగాలన్నా ఎవరికి మహిమ రావాలి దేవునికి మహిమ వచ్చేటట్టుగా మన జీవితంలో ప్రతిదీ జరగాలి ఓకే దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి కాక ఆ ఓకే అక్క స్తోత్రం పరిశుద్ధుడా వేసయ్యా జీవం గల దేవ ఆశ్చర్యకరుడా సర్వోన్నతుడ సజీవుడా నజరేయుడా నీకు వందనాలు ప్రోవా తండ్రి ఇంతవరకు నా ప్రోవా ఈ యొక్క సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రోవా మీరు మాతో ఉన్నందుకు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు వేసేయ్యా ప్రభు నీ పైన నమ్మకం విశ్వాసం పెట్టలోక మా జీవితం వ్యర్థమే ప్రభువ ఏసుప్రవానికి వందనాలయ్యా ప్రభు మా యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని రెట్టింపు చేయి దేవాసేయానికి వందనాలయ్యా మేము నమ్మకం నిన్ను నమ్మకపోతే విశ్వాసం పెట్టలేకపోతే ప్రభువ నిన్ను వెక్రించినట్టే ప్రభు అలా ఉండడానికి వీల్లే దేవా ఏసుప్రభ నీకు వందనాలయ్యా గొప్ప సాక్ష్యాలు దేవా ఏసు తండ్రి వందనాలయ్యా మా జీవితాల్లో కూడా నా ప్రభు గొప్ప సాక్ష్యంగా మేము నిలిచి ఉండాల దేవా అనేకులకు నిన్ను సాక్షార్థంగా ఉండాల ప్రభ ఏసయ నీకు వందనాలు ప్రభా రోగాలతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచండి దేవా ఏసుప్రవ ప్రతి ఒక్కరు నా నిన్ను నమ్మాల ప్రభ నిన్ను వెంబడించాల ప్రభా ప్రభ నీ నామంలోనే స్వస్థత ఉన్న దేవ ప్రతిదీ నీ ఉన్నది ఏసుప్రభ నీకు వందనాలయ్యా మీరే సహాయం దాయి దేవా అయ్యా ఫలించకపోతే ప్రభా నీ నామానికి మైమతే చెల్లెం దేవా అయ్యా ప్రతి ఒక్క బిడ్డను దేవా నీ మాటలు తెలియజేయండి దేవా అయ్యా నా ప్రవ నీ యొక్క సాక్ష్యాలు ప్రతి ఒక్కరు వినాల ప్రవా అందరి జీవితంలో నా నీ యొక్క సాక్ష్యం మేము చెప్పాల దేవా ఏసు ప్రవ నీకు వందనాలయ్యా మీరే సహాయం చేయండి దేవా నీ యొక్క జ్ఞానం దయచేయండి దేవా గొప్ప విజయం దయచేయండి దేవా నీకు వందనాలయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు దేవా స్థుతులు స్తోత్రాలు దేవా అయ్యా దేనికి భయపడం దేవా మీరున్నారు ప్రోవ యేసు ప్రవ వందనాలయ్యా అయ్యా ప్రతి ఒక్క జీవితంలో నా ప్రవ మీరు ఉండండి ప్రోవా ప్రతి ఒక్కరితోటి ఇంకా మీరు వాక్యంతో మాట్లాడండి ప్రోవా అయ్యా ఈ మీరు మాతో ఉన్నందుకు వందనాలు వేసయ్యా ఆరంభం నుంచి ముగించే వరకు నా మీరు మాతో ఉండండి దర్శించండి మాట్లాడండి ప్రవ ఇంకా అనేకులకు నా నీ ఒక్క నీ యొక్క వాక్యాన్ని తెలియజేయండి ప్రోవా అయ్యా ఈ ఉన్న ప్రతి ఒక్కరిని నా దీవించండి ఆశీర్వదించండి దేవా ప్రతి ఒక్కటి తెలియజేయండి ఏసే నీకు వందనాలయ్యా మీరే సహాయం చేయండి దేవా ప్రతి దాంట్లో ఉన్న ప్రవ నీకు మహిమకరంగా మేము జీవించాలి దేవా ఏసు ప్రభ నీకు వందనాలయ్యా మీరే సహాయం చేయండి తండ్రి నీకు వందనాలయ్యా స్వస్థపరచండి బాగు బాగుపరచండి ప్రొవా కనకరించండి దయచూపండి దేవా అయ్యా ప్రవా ఎలాగైతే వాళ్ళు విశ్వసించి లో నా ప్రొవా ప్రకారంగానే విశ్వసించాలా దేవా వందనాలయ్యా ప్రతి ఒక్క రెట్టింపు చేయండి దేవా వందనాలు మీరే సహాయం చేయండి గొప్ప మిల్లతోటి ముందు నడిపిస్తారని ఏసునామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రం పరిస్థితి రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తాం అయ్యా ఏమి బలపరిచిన ప్రభావా అందరూ బస్కృత్రంలో చెల్లిస్తున్నాం నాయన అయ్యా నీకు మమ్మల్ని ఇంకా భద్రపరచుకోండి తండ్రి యేసు ప్రభానికి వందనాలు వాక్యం సరంగా జీవించి లోబడాల ప్రభావ యేసుప్రభ వాక్యంలో యసుప్రభ ఎంతగానో జీవ ముందు ఆయన తండ్రి దాన్ని యేసు ప్రభ మేము అమలు పరుచుకోవాల ప్రభ మా జీవితంలో దాని ప్రకారంగా మేము జీవించి లోబడాల ప్రభ మైసూ ప్రభానికే వందన అనుస్థంలో చెల్లిస్తాం మీ మా హృదయాలను స్వతపరచేది యేసు ప్రభానికి వందర జీవించేది ప్రభావ మీ రాక యుద్ధపడాలంటే ప్రభా వాక్యంగా జీవించి మేము లోబడాల ప్రభ మతిపరంగా జీవించాలా తండ్రి ఈ రాత్రి కాలం మందు మాట్లాడిన మాట్లాడిన బట్టి నీకు వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రంగా ఎవరైతే ప్రభ స్వత కలిగిలేరో ఉదయానికే ప్రభ వాళ్ళకి ఈ రోజే సంపూర్ణంగా స్వత విడుదల దయచేయండి దేవ నిరేకారం జరిగించి కుటుంబాలంతా రక్షించుకోండి తండ్రి నిరాకర తదితరులు ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేక మంది మేము సిద్ధంగా తయారు చేయాలా తండ్రి మేము ఎటువంటి ఆవిశ్వాసంలో పడిపోకుండా సంపూర్ణమైన విశ్వాసం కని నడిపించండి మీరు రెట్టింపు యసు ప్రభ పొందుకొని సాక్షి విడిగా భూమి మీద నిలబడాలా ప్రభావ చేయండి తండ్రి ఏసు వందనాలు సూత్రంలో చేస్తున్నాను ఈ రాత్రి కాలంలో యశుప్రభ కుటుంబాల్లో మరి అంశాల కోసం ప్రార్థిస్తున్నాం మరి సుతి శిశిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ముట్టండి తాకండి దేవ ఏసు ప్రభుల విషయంలో ప్రార్థిస్తున్నాం ఏసుకృష్ణ నామంలో దేవ బిడక్కడ రాలున్నాయంట ఆ ప్రభా బిడకు సంపూర్ణంగా స్వస్థత దయచేయండి మరి సజ్జరిగా కూడా సంపూర్ణంగా స్వస్థత విడుదల పొందాల ప్రభా మరి గిద్దను బాబు విషయంలో ప్రార్థించేస్తున్న దేవాడ ముట్టినండి తాకండి స్వస్థత దయచేయండి దేవా మరి ఏది కూడా వేసుప్రభ బిడకు వేసుప్రభ ముట్టి తాకి స్వస్థప వచ్చే కుటుంబాలతో రక్షింపబడాలా బలమైన సేవ చేయాలా కుటుంబం అంతా రక్షిపబడాలా దేవా మీరే కారం జరిగించండి అనిష్క పాపను ముత్తాడి తాకండి గొంతులో గడ్డలని ఎంట ప్రభ అప్పుడకు ఆపరేషన్ కాకుండా సంపూర్ణంగా స్వచ్చత విడుదల పొందాలా అప్పుడే విడుదల దయచేయండి తండ్రి ఎస్ సయానికి వందర సేవల బలంగా వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా వాడుకొని నామనికే మేము తెచ్చుకోండి లక్ష్మమ్మని కూడా ముత్తాడి తాకండి సంచులో గడ్డలని మరి గడ్డలన్నీ ఎసుకుభ ముత్తర పిండాలు కూడా పోవాలా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి విడుదల దయచేసి రక్షించుకొని మీ నామనికే మేమ తెచ్చుకోండి దేవా వెంకట మనిషి కూడా ముట్టండి తాకండి దేవా అవిడక చేతులు కాళ్ళు వాపులు వేస్తుంటే ప్రభావిడ సంపూర్ణంగా స్వస్థత పొందాలా నువ్వు డాక్టర్ కన్నా పరమ డాక్టర్ వైద్యుడు కన్నా పరమ వైద్యుడు ప్రభాస్ ఏది లేదు అప్పుడు ముట్టడి తాకండి స్వస్థ పచ్చి విడుదల ప్రేమి లక్షణం కూడా ముట్టడి తాకండి యేసు ప్రభావ గొంతులో గడ్డలు నేతవా అవిడకు సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేసి రక్షించుకోండి నామానికి మేము తెచ్చుకోండి ఆ యేసు ప్రభానికి వందన సూత్రం చెల్లిస్తున్న దేవా ఆ విజ్ఞ పాపన్ని ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవా ఆ పాపకు మంచి ఆరోగ్యం స్వచ్ఛత దయచండి ఫిట్స్ బలహీనత కొట్టివేయండి నూతన చిత్ర బలం దయచేయండి దేవా ఆవిడకు సంపూర్ణంగా స్వచ్ఛత దయచండి దురలాత్మ శక్తుని గడ్డించి విడుదల దయచండి సుందరు ఆ కూడా ముట్టండి తాకండి దేవా లీవర్ సమస్య బాధపడుచండు ప్రతి ఒక్క విడు తాగుంచి విడుదల పొందాలా తెవ రేసు ప్రభుత్వం బొత్స నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేడు ఆ బిడ్డ సేవ చేయాలా బిడ్డతో మీ స్వరాన్ని దేవ ఆ బిడ్డ వాడుకొని ఆమెకొచ్చి కుటుంబ రక్షించుకోండి దేనికోసం కూడా ముట్టండి తాకండి సొత్తపరచండి ఆకలి అరుగుదల దయచేయండి సంపూర్ణంగా సేవ చేయాలా బలమైన పాత్రగా వాడుకొని నామాన్క మ్యామ్ తెచ్చుకొని దేవిస్తుని కూడా ముట్టడి తాకండి దేవా మరి అప్పడ కేసు సర్జరీ జరగకుండా దేవా సంపూర్ణ గస్వస్థత విడుదల దయచేసి ఆవిడ బలమైన సేవ చేయాలా వాళ్ళ భర్త తాగుదల పొందాలా అప్పుడ పచ్చిన దయ్యాలు చీకట్లు గద్దించి విడుదల దయచేసి రక్షించుకొని ఈ నామానిక మేము తెచ్చుకొని సర్దస్సుని కూడా ముట్టండి తాకండి దేవా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది జరిగిన అప్పుడ సంపూర్ణ గస్వత దయచేయండి కుటుంబానికి సమాధానం దయచేయండి వాళ్ళ భర్తను ముట్టండి తాకండి స్వతపర్చండి పిల్లలు కూడా చూడండి మంచి చదువుకోవాలా ఉన్నత స్థాయిలో నిలబడింది దాకా కుటుంబం అంతా రక్షణ మాత్రం నడిపింపబడాలా దేవా మీరే కారం జరిగించండి లక్కి చిన్న పాపను కూడా ముట్టాడు తాకండి మరి కాళ్ళ దగ్గర బోన్ పెరగకుండా అక్కడ గర్దించండి చీక శక్తి గర్దించండిదైనా అప్పుడే సంపూర్ణంగా అప్పుడు సంపూర్ణంగా స్వచ్ఛత ఇచ్చండి ఈ రక్త అనివి కాపాను బుట్టండి తాకండి స్వతపర్చి మంచి ఆరోగ్యం స్వచ్ఛత దయ చేయడ ఆ బిడ్డ ఆయుష్గా నుంచి పొందాల ప్రభా బిడ్డ పిడుస్సు రాకుండా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల యేసు ప్రభ చిన్న పాప ప్రభ ఆవిడ భవిష్యత్తు తండ్రి చేతిలో ఆశీర్వదించి సంపూర్ణంగా స్వగత దయచేసి కుటుంబం అంతా రక్షించుకొని తందికి నడిపించాడు ఆయన తండ్రి ముట్టండి తాకండి లంగ్స్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం మంచి విడుదల పొందాలా కుటుంబంతో రక్షింపబడాలా దుష్ట శక్తులు దురాత్మ శక్తులు ఎక్కడ గర్తించి కుటుంబం అంతా విడుదల పొంది సేవ చేయాలా మరేషు ప్రభు రక్షణ మార్గం నడిపింపబడాలా వెంకాడుగా ఏదో ప్రభావ సంపూర్ణంగా విశ్వాసకు నడిపించాడు ఢిల్లీ బ్రదర్ ముట్టడి తాకండి బిడ్డ జాబును మంచి అనుగ్రహించాడి ఆయన ఉన్నత నడిపించండి శ్రీకర్ శక్తులు గర్దించాడని ఆయన అయ్యా ఆ నిన్ను పెంబడి సంపూర్ణమైన సేవ చేయను గాక బలమైన పాత్రగా వాడుకోండి ఇవ్వాలక్క భార్య శ్రీకింద మంచి జాబును అనుగ్రహించండి వాళ్ళ భార్య పిల్లను కూడా ముట్టడి తాకండి దీనించి ఆశీర్వదించి బాగుడ సేవల బలంగా రాజ్యాన్ని కట్టబను కాకదే ఆల ద్వారా గొప్ప విజయాన్ని రక్షించుకుని తెచ్చుకోండి తండ్రి యేసుప్రభ ఇంత వరకు అంశాల కోసం ప్రాతిక కుటుంబం అంతా రక్షించబడారా సంపూర్ణంగా విశ్వాసం ఆయన కుటుంబాల గొప్ప అద్భుతాలు ఆచరికాలు జరిగించండి యేసుప్రభ సంపూర్ణంగా విశ్వాసం బలపరచబడను కాక ఉన్నత స్థాయిలో నిలబడండి పెద్ద కుటుంబం అంతా రాకడకే స్థిరపరచబడను మీరే కాలం జరిగించి నినామానికి భయం తెచ్చుకోండి తండ్రి ఈ సయా అనిక సూత్రంలో చెప్తున్నారు అక్కడ అతి త్వరలో ఉంటే భయంకరమైన దినాలు ఉండబోతున్నాం ఆయన కొత్త తప్పించే దేవుడు నువ్వు ప్రభావ మేమేమందరినీ నిగ్గరకు వచ్చి మేము యశ్వర నేర్చుకొని యేసు ప్రభ శిష్యులుగా మేము తయారు చేయాలా ప్రభావ ఎసు ప్రభానికి వందనాలు ఆయన నిన్ను వెంబడించే బిడ్డగా మేము వాడబడాలా ప్రభావ అయానికి వందన లోకంలో ప్రత చీక శక్తులు గర్తించేడు ద్రామ శక్తులు గర్తించి ప్రజలంతా విడుదల పొందాలా బంధకాలు కట్టలను వీరగొట్టండి మంత్ర కట్టలు వీరగొట్టండి అయా కుటుంబాల సమాధానం లేకుండా దృష్ట్య శక్తుల గర్తించి కుటుంబాలకు సమానత నడిపించాడు ఆయన తండ్రి ఇసు ప్రభావ వర్షాలు చిన్న బిడ్డల కంట తోడండి స్కూల్లో ప్రభావ పతొక్క బిడ్డకి ఇసు తోడండి తల్లిదండ్రులకు జ్ఞానం ఇచ్చి నడిపింపబడిన దాకా వీరే కారం జరిగించాడు కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళే మరి జాబ్కి వెళ్ళే బ్రదర్ అందరికీ తోడయండి లోకల పథక బిడ్డ కూడా తోడైన విజయాన్ని దయచేసి రక్షించుకోండి మరి ఎక్కడైతే సేవలకు ప్రాంతాలకు ఇతర పథక బిడ కూడా తోడైన తన అవసర కలిగి తీసి వికకింద్ర పథక భద్రపరిచిన అక్కడ సిద్ధపరచుకోవడం తండ్రి మరి కుటుంబాలు మారు మారకుండాయనైనా కుటుంబాలంతా మారు మస్తు రక్షణ నడిపింపబడదు ప్రతానికి వచ్చిన మీరు సహాయం చేయండి దాని త్వరగా జీవిత శక్తి దయచేయండి తండ్రి ఎస్టు ప్రభ మీరు అక్కడ తొలగం కనుక ప్రభా ప్రతి ఒక్క కుటుంబం అంతా సంధికి నడిపిపబడాలా ప్రభా రెకకిందర భద్రపరచబడాలా అయా మీరు అక్కడ ఎసు ప్రభ మరి పశుద్ధాత్మశీల ఎసు ప్రభ ఉన్నాం కనుక ప్రభ ప్రతొక్క బిడ్డ రెక్కకిందర భద్రపరచబడాలా ప్రభా ఏ బిడ్డ కూడా తప్పిపోకుండా నేను యేసు ప్రభా నేను కనిపెట్టుకునే శక్తి ప్రతి ఒక్క దయచేయండి తండ్రి ఈ శయానికి వందడాలైనా మరి రోగాలు కూడా వెంబడిస్తున్నాయని ఆయన దాని నుంచి కూడా ప్రతొక్క బిడ్డ విడుదల పొందాలా ప్రభావ అయానికి వంద నాలుగు ప్రభావి లో ఒక అనుసారంగా జీవించకుండా ఈ అనుసారంగా జీవించే శక్తి దయచేయండిదేమో మత్తి పరిశుద్ధంగా మేము జీవించాలా మరి ఎటువంటి వాళ్ళ పాపం ఏటీవట్టి చిన్న పాపం ఉన్న మనల్ని దేవా జతంతో కడగండి వాకింగ్ కడిగి శుద్ధీకరించి పత ఒక్క కుటుంబం నీ రాకడే సిద్ధపరచుకోండి తండ్రి యేసూ ప్రభానికి వంద జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని రాకడంతో పత బిడ్డ కేసు రాత్రి కాలం తోడండి నీ బలమైన రసంతో తాకండి మంచి నిద్ర దయచేయండి దేవా మంచి కళలు దేండి నీ పరుల ఒక దర్శనం దించండి మాట్లాడండి యేసు ప్రభానికే వందనాలైన గురుమైన సాంగతులు మరుమరు చేత మీరు మాట్లాడండి ప్రభావే స్తోత్రం చరిత్ర ఆత్మశం జీవం నీచైతే కాపాకుండా బిడని యేసు ప్రభ పొక బిడ్డని రాత్రి కాలం మీరు ఏరండి మీరు నడిపించి విజయాన్ని మీరు దయచేయండి పత కుటుంబానికి యేసు ప్రభ ఇంటి అగ్నికర్చన పెట్టండి పర్లో కొత్త కాపులు దయచేసి రక్షించుకుని రాత్రి చెప్పచ్చుకోమర్రభ కృప సమాధానము పరిశుద్ధాత్మ నడి సమస్త పరిశుద్ధులకు సదాకాలము తోడ ఉండి నడిపించి ఆదరించుగాకైన్